స్తోత్రం పరిశుద్ధడం మేమలా రాజానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణ రాజా నీకు వందనాలు తండ్రి మరి ఎక్కడ నీ నాములు ఇద్దరు ముగ్గురు అక్కడ మీరు ఉంటాన రాజా మందల మీద దిగండి నీ ఆత్మ ఆరుపు దయచేయండి దేవానికి స్తోత్రం దేవ ముఖ్యంగా దినమంతా మనందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెలుస్త దేవాక్యం ద్వారా మీరే మా మాట్లాడి దేవా మీ నామానికి స్తు ఘనత మహిమ చెలుస్తూ ఏసు కృష్ణాములు తండ్రి ఐ They shall be showers of blessings this is the promise of God they shall be seasons of fresh shining sent from the Savior above showers of blessings showers of blessings we need sounds around us are for aim but for the showers we please mm what for the showers we please they shower us with blessing precious reviving again over the hills and the valley sounds of abundance of rain Shabbos of blessings we need. Mercy rooms round us are falling. But for the Shabbos we plead. Mm, but for the Shabbos we plead. There shall be Shabbos of blessings. Send them upon us, O Lord. Grant to us now where we're refreshing. Come and now honor the world. Showers of blessings. Showers of blessings we need. Mercy drops round us are falling. But for the showers we plead. Mmm, but for the showers we plead, they shall be showers of blessings. Oh, that today they might fall, now as to God we are confessing, now as on Jesus we call, showers of blessings.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 But for the showers we plead. But for the showers we plead. Praise Lord auntie. Thank you auntie. I'm like praise Lord. My God is the Lord. My God is the Lord. My God is the Lord. My God is the Lord. My God is the Lord. కృపగలిగిన మా ప్రవ్వ నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఆకాశం మహాకాశములు గొప్ప దేవుడవు అద్వితీయుడవు ఆశ్చర్యకారుడవు బలవంతుడవు దేవుడు తండ్రి మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వ తండ్రి ఉదయకాలం నుంచి ఇంతవరకు నైనా మీ యొక్క కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు ఈయనయన ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో చేర్చి ప్రవ్వ తండ్రి నైనా మమ్మల్ని బలపరుస్తూ విధానం కొరకే మీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో తండ్రి నాయన ఈ సాయంత్రం కాలం కూడా ప్రభా నీ పాతలు చెంతకొస్తున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి కనికరించండి నా ప్రభావ ఇంతవరకు మీటింగ్ తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా పాటల ద్వారా మహిం సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభా ఇవతండి సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరే మాతో మాట్లాడండి ప్రభావ నా తలంపులు నా ఆలోచనలు కొట్టివేయండి ప్రభావ నీకు సంపూర్ణంగా లోబడుతున్నాను తండ్రి సమస్త ప్రవర్తన ఎందు ప్రభావ నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభావ నైనా ప్రభా నా సబుద్ధిని తొలగించండి మీరే నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రభావ ఏ రీతిగా ముందుకు పోవాలనో ఏ రీతిగా తండ్రి మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలో చూపించమని మీరు మాతో మాట్లాడమని ప్రభావ మీకు ప్రీతికరమైన మీకు మహిమకరమైన తండ్రి జయ జీవితాన్ని ప్రభావ మేము జీవించటం అయినా మీరే సహాయపడమని తండ్రి నేను ఈ వాక్యం కూడా బలపరచమని మీ కృపకలా స్థలాలకు అప్పగించుకుంటూ మీ కృపనుకోవచ్చు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఈరోజు సంఖ్యాకాండంలో నుంచి మనము పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాము సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాలు పన్నెండవ వచనం వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం కొద్దిసేపు ధ్యానించే వారంగా ఉంటాం ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయలీలందరూ మోసే అహరోనుల సన్నగుకొనిరి ఇక్కడ మొదటి ఆరంభంలోనే మనకు కనపడతా ఉంది ఇస్రాయల్ ప్రజలు ఎలుగెత్తి కేకలు వేస్తూ ఉన్నారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా మోషే అహరోనుల మీద సనుక్కొట్టు ఉన్నారు ఎందుకు వీళ్ళు ఏడుస్తూ ఎలుగెత్తి అంటే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఏడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు కేకలు వేయాల్సిన అవసరం వచ్చింది అనంటే ఆ ముందున్నటువంటి ఆ పదమూడ అధ్యాయాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది ఇక్కడ జరుగుతున్న సందర్భము ఇక్కడ ఉన్నటువంటి మన కూడా తెలుసు ఈ సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలో రాయబడిన ఆ సంగతంతా కూడా మనకు తెలుసు ఎప్పుడైతే మోషే దేవుడు మోషేకి కనాను దేశాన్ని పరిశీలించమని అక్కడికి కొంతమంది మనుషులను దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తాడు పంపించమని మోషేకి ఆజ్ఞాపిస్తాడు కొంతమందిని ఆ గోత్రాల్లో నుంచి ప్రభువు కొంతమందిని ఏర్పరచుకుంటాడు వారందరినీ కూడా ఆ దేశాన్ని సంచరించి చూడమని పంపిస్తారు అక్కడ ఉన్నటువంటి కొన్ని పండ్లు తీసుకురమ్మని పంపిస్తారు వీరు వెళ్తారు వేగు చూస్తారు అక్కడున్న ప్రాంతాన్ని అంతటినీ పరిశీలిస్తారు వస్తూ వస్తూ అంజురపు పళ్ళు అదే రీతిగా ద్రాక్ష పళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగో వచనంలో ఇరవై వచనంలో ఇరవై వచనంలో కాదేశులు ఇరవై వచనంలో అట్లు వారు వెళ్ళి పారు పారాను అరణ్యమందలి కాదేశులు ఉన్న మోష అహరుల యుద్ధకును ఇస్రాయేళ్లుల సర్వ సమాజము వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము చెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించరి వారు అతనికి తెలియపరిచిన దేవనగా నేను మమ్మల్ని పంపిన దేశమునకు వెళితి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి ఈయన చెప్తూ ఉన్నాడు పంపించిన తర్వాత ఈ ఆయన అంటున్నాడు ఇక్కడున్న అక్కడ ఆ దేశానికి మనం వెళ్ళొచ్చు అక్కడ అది ఆ దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమే అది చాలా మంచి దేశమే అక్కడ నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారములు గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితిమి అమాలేఖీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తిలు ఎబిసీలు అమోయిలు కొండ దేశంలో నివసించుచున్నారు కణానీలు సముద్రము నొద్దను ఎవర్దను నదీ ప్రాంతములలో నివసించున్నారని చెప్పి కాలేబు మోష ఎదుట జనులను నిమ్మల పరిచి మనము నిశ్చయముగా వెళ్ళదు కాలేబు చెప్తూ ఉన్నాడు మోషేకు జనుల ఎదుట వాళ్ళ ముందు ఏం చెప్తున్నాడు అనంటే మనం నిశ్చయంగా వెళ్దాం దాన్ని స్వాధీనపరుచుకుందాం దాన్ని జయించుటకు మన శక్తి చాలు ఇనేం చెప్తూ ఉన్నాడు మనం యుద్ధానికి వెళ్ళొచ్చు వాళ్ళని ఓడించవచ్చు మనం జయించవచ్చు దాన్ని మనం స్వాధీనపరుచుకోవచ్చు అందుకు మన శక్తి సరిపోతుంది అని కాలేబు చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజానికి కానీ మిగతా మనుషులు ఎవరైతే మోసే పంపించాడో వారంతా కూడా ఏం చెప్తూ ఉన్నారు అనంటే అక్కడ ఉన్నటువంటి జనులు మనకంటే కూడా బలవంతులు వారి మీదకి మనము పోవలేము ఎందుకు పోలేము అనంటే అక్కడ మేము అక్కడ తిరుగుతున్నంత అక్కడ సంచరించినప్పుడు వాళ్ళు మేము చూసినప్పుడు అక్కడ ఎవరున్నారు నెఫిలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచి అక్కడ నెఫిలీలు ఉన్నారు మా వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అని చెప్పి చెప్పారు కాలేబేమో మనం వెళ్ళొచ్చు మన యుద్ధాన్ని జయించవచ్చు మనం స్వాధీనపరుచుకోవచ్చు అని చెప్పాడు మిగతా వాళ్ళేమో అక్కడ మనం వెళ్ళలేము వాళ్ళు మనకంటే బలవంతులు అక్కడ నెఫిలీలు ఉన్నారు వాళ్ళ ముందు మనం మిడతల్లాగా కనిపిస్తూ ఉన్నాము వాళ్ళతో మనం యుద్ధం చేసి గెలవలేము అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సర్వ సమాజం అంతా కూడా ఎలుగెత్తి కేకలు వేస్తామని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది ఎలుగెత్తి ఏడుస్తూ చూడండి ఆ సర్వ సమాజం ఏం చేస్తూ ఉన్నారు అంటే మూడో వచనంలో ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తిలో మేమేలా చావలేదు ఈ అరణ్య మందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడునట్లు యహోవ మమ్ముని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనిది ఈ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు సనగడం గొనగడం మొదలుపెట్టారు వాళ్ళ మీద ఉన్నటువంటి వారందరి మీద గొనుగుతున్నారు మేము ఎందుకు చచ్చిపోలేదు ఐ గుప్తులోనే ఉండి చచ్చిపోతే బాగుండేది కదా ఈ అరణ్యంలోనే చచ్చిపోతే బాగుండేది కదా అనవసరంగా ఈ దేవుడు మమ్మల్ని కత్తి వాత దేవుడు మమ్మల్ని చంపడానికి ఒక ఈ బయటకు తీసుకొని వాళ్ళు మా భార్యల్ని మా పిల్లల్ని తీసుకొని మేము వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చేతులకు అప్పగించబడి వాళ్ళ చేతుల్లో కత్తిపోట్లు తినే కన్నా మా భార్యల్ని మా బిడ్డల్ని వాళ్ళకి అప్పగించుకునే కన్నా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడం మేలు కాదా అది మంచిది కదా అని మోషే తోటి ఆ అహరోని తోటి సర్ వాళ్ళు అంటూ ఉన్నారు అంటున్నప్పుడు నాలుగో వచనంలో అని చెప్తున్నాడు వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం తిరిగి అయిగుప్తుకు వెళ్ళిపోదాం మన మీద ఒక నాయకుని మనం నియమించుకుందాం ఒక నాయకుడు మనల్ని నడిపిస్తాడు ఈ మోషే ఈ వీళ్ళు వ్యర్థమైన వాళ్ళు వీళ్ళు వేస్ట్ వాళ్ళు మనకు వీళ్ళు వీళ్ళు మనల్ని సంపడానికి ఇంత దూరం తీసుకొని వచ్చారు మనం వేరే నాయకుడిని ఏర్పరచుకొని మనం తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత మోసే అహరోనులు ఇస్రాయిల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోసే అహరోనులు ఇద్దరు వాళ్ళు ఎన్ని ఎన్ని దూషించినా ఎంత సనుక్కుంటున్నా ఎంత గొనుక్కుంటున్నా వీళ్ళు ఏం చేశారంటే సర్వ సమాజ సంఘం ఎదుట ప్రజలందరి ఎదుట కాళ్ళ మీద పడ్డారు పోయి సాగిల పడ్డారు ఒక రీతికి చెప్పాలంటే కాళ్ళ మీద పడి మరీ బతిములు ఆడుతున్నారు తిడుతున్నారు మాకు ఈ నాయకులు వీళ్ళ వల్ల ఏం కావట్లేదు వీళ్ళ వల్ల అన్ని శ్రమలే ఇంత దూరం తీసుకొచ్చారు చంపడానికని వీళ్ళు గొనుగుతున్నా సొనుగుతున్నా ఈ ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు అనంటే వాళ్ళ మీ కాళ్ళ మీద పడి బతిములాడుతున్నారు కాళ్ళ మీద పడి బతిములాడుతున్నారు సాగిల పడ్డారు ఆ తర్వాత అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యహోశివయుఫున్య కుమారుడుగు కాలేబును బట్టలు చెంచుకొని వీరిద్దరు కూడా చూడడానికి వెళ్ళారు సంచరించారు తిరిగి వచ్చారు దేశానికి వెళ్ళి సంచరించి తిరిగి వచ్చిన తర్వాత యహోశివ అదే రీతిగా కాలేబు ఇద్దరు కూడా బట్టలు చెంచుకొని ఇస్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించిన సంచరించూచిన దేశము మిక్కిలి మంచి దేశము వీళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళేమో కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నారు వీళ్ళేమో బట్టలు జించుకొని మేము వీళ్ళు చూసిన దేశం మంచి దేశమే యహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వీళ్ళు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే దేవుడికి మనం తగిన వారం ఆ దేశాన్ని మనకిస్తాడు అందులో మనల్ని చేరుస్తాడు అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకూడి వారు మనకు ఆహారం మగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయను యహోవ మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడని ఏం చెప్తున్నారు వీళ్ళు ఆ దేశం మంచి దేశం అది పాలూతే ప్రవహించేటువంటి దేశం దేవుడు మనల్ని అందులో చేర్చి మనకు అది ఇస్తాడు మనకు స్వాధీన పరుస్తాడు మీరు దేవుని మీద తిరగబడకండి ఆ దేశ ప్రజలకు భయపడకండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరు వాళ్ళు ఖచ్చితంగా మన చేతిలో ఓడిపోతారు ఎందుకనంటే మనకు యహోవా తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి భయపడద్దు అని చెప్పి వీళ్ళు చెప్పారు మహోష అహరోలు లేమో కాళ్ళు పట్టుకుంటున్నారు సాగిల పడ్డారు వాళ్ళ మీద వాళ్ళ ముందు సాగిల ఈ అహరో ఈ యహోశివా కాలేబులేమో బట్టలు జించుకొని మరి బతిములాడుతున్నారు చూసేచ్చారు కాబట్టి సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు సాగిల పడినా ప్రజలు వినలేదు కాలేబు యహోశివ చెప్పినా ఈ ప్రజలు వినలేదు వినకుండా ఏం చేశారు తొమ్మిదో వచ్చిన చివరిలో వాళ్ళు ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ఏం చేసి ఏం నిశ్చయించుకున్నారు మొదట వేరే నాయకుడిని నియమించుకుని నైగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ వీళ్ళు అడ్డుబడి కాళ్ళు వెళ్ళినబడి బతిమిలాడుతుండేసరికి చెప్తుండేసరికి వినలేక ఏం చేశారు రాళ్లతో కొట్టి చంపాలని రాళ్ళు తీసుకున్నారు రాళ్ళు చక్కటి చంపాలని రాళ్ళు తీసుకున్నప్పుడు చూడండి ఏం జరుగుతుంది పది వచనంలో అంటే ప్రత్యక్షపు గుడారములో యహోవా మహిమ ఇస్రాయలు అందరికీ కనబడిను దేవుడు ఎప్పుడైతే వాళ్ళు రాళ్ళు తీసుకొని చంపాలని రాళ్ళు తీసుకున్నారో దేవుని మహిమ ఆ ప్రత్యక్షపు గుడారంలో కనిపించింది అప్పటిదాకా దేవుడు చూస్తూ ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఇవాళిద్దరూ ఎవరు మోషరోను సాగిల పడి బతిమలాడుతున్నప్పుడు వింటారేమో వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుంటారేమో అని చెప్పి కొంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు ధైర్యం తెచ్చుకుంటారేమో అని దేవుడు సమయం ఇచ్చాడు వాళ్ళు సమయం తెచ్చుకోలే యహోశివ కాలే ఇద్దరు కూడా బత్యంలాడుతూ వచ్చారు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకి ఇస్తాడు దేవుడు మనకి స్వాధీనపరుస్తాడు చాలా మంచి దేశం పైపడద్దు అని వాళ్ళు చెప్పిన వాళ్ళు వినలేదు దేవుడు మౌనంగానే ఉన్నాడు తెలుసుకుంటారేమో గ్రహిస్తారేమో ధైర్యాన్ని తెచ్చుకుంటారేమో యుద్ధానికి వెళ్తారేమో అని కొంత సమయం వారికి ఇచ్చాడు కానీ వాళ్ళు తను ఉపయోగించుకోలేదు వారి వాళ్ళు లెక్క చేయలేదు లెక్క చేయనప్పుడు దేవుడు ఏం చేశాడు ప్రత్యక్షపు గుడారంలో యహోవా మహిమ ఇస్రాయులు కనబడింది ఇస్రాయులందరికీ ప్రత్యక్షపు గుడారంలో దేవుని మహిమ కనబడింది దేవుడు అంటున్నాడు పదకొండవ వచనంలో యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రత్యక్షపు గుడారంలో నుంచి ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నన్ను అలక్ష్యము చేయుదురు ఎంతవరకు వీళ్ళను తృణీకరిస్తారు ఎంతవరకు వీళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక యుందురు ఇన్ని సూచక్రియలు వీరి మధ్యలో జరిగించాను ఇవన్నీ చూసి కూడా వీళ్ళు ఎంత కాలం నమ్మక ఉందురు నేను వారికి స్వాస్థ్యం ఇయక చేత వారిని హతము చేసి దేవుడు అంటున్నాడు ఎంత కాలం నేను వీళ్ళని వీళ్ళు ఎంతకాలం నన్ను ఈ ప్రజలు నన్ను నిర్లక్ష్యం చేస్తారు ఇంకెంతకాలం గ్రహించరు ఇన్ని అద్భుతాలు చూసి కూడా ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఎందుకు నన్ను నమ్మకం ఉంచలేకపోతున్నారు నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక నేను వారికి స్వాస్థ్యం ఇయ్యను తెగుల చేత వారిని హతము చేసి తెగులు తెప్పించి వాళ్ళని హతం చేస్తాను ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని చెప్పగా చెప్తున్నాడు దేవుడు ఈ జనము కంటే ఇప్పుడున్న వీళ్ళ కంటే కూడా మహాబలము గల గొప్ప జనమును ఇంకా శక్తివంతమైన జనమును నీ పుట్టిస్తానని చెప్పి మోసతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు వీళ్ళను మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను వీళ్ళు మొత్తాన్ని నిర్మూలిస్తాను వీళ్ళు అసలు అవసరం లేదు నేను నీ నుంచి జనాంగాన్ని పుట్టిస్తాను బలమైన జనాంగాన్ని పుట్టిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు ఎందుకు అంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఒకరిని కాదు ఇద్దర్ని కాదు మొత్తం ఇస్రాయల్ సర్వ సమాజం మొత్తాన్ని మొత్తాన్ని దేవుడు తుడిచివేయాలనుకున్నాడు మొత్తాన్ని దేవుడు నశింప చేయాలనుకున్నాడు ఎందుకు దేవుడు అంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎందుకు అంత పెద్ద డెసిషన్ దేవుడు అక్కడ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు దేవుడు అంత మాట అంటున్నాడు వాళ్ళతోటి ఎందుకు అనంటే మనం పరిశీలించాల దేవుడు అన్నాడు ఎంతకాలము నేను చేసిన సూచక్రియలు వీళ్ళు చూచి నన్ను నమ్మక యుందురు దేవుడు ఎన్నో సూచక్రియలు వారి మధ్యలో జరిగించాడు ఎక్కడి నుంచి ఐగుప్తులో నుండే ఐగుప్తులు అనేకమైన తెగుళ్ళు అనేకమైన సూచక క్రియలు అనేకమైన అద్భుతాలు ఐగుప్తులో జరిగినాయి వారి మార్గ మధ్యంలో వాళ్ళు సముద్రం మధ్యలో గుండా వచ్చారు మారాన్ని మధురంగా మార్చుకొని తాగారు ఆకాశం నుంచి ఆహారం కురిపించుకొని తిన్నారు ఎన్నో యుద్ధాలలో విజయాన్ని చూశారు దేవుణ్ణి వాళ్ళు దేవుడు వాళ్ళ పక్కనే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో పాటు ఉంటూ వారి ముందరే దేవుడు నడుస్తున్నాడు వాళ్ళతో పాటే ఉన్నాడు దేవుడు అయినా కానీ వాళ్ళు నమ్మడం లేదు అయినా కానీ వాళ్ళు దేవుని నమ్మ దేవుణ్ణి మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు శత్రువును చూసి భయపడుతున్నారు శత్రువును చూసి భయపడుతున్నారు ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పినది విని శత్రువును చూసి భయపడుతున్నారు ఇంకా ఇంత గొప్ప దేవుడు ఆయన ఇంత గొప్ప దేవుడు వారి పక్షంగా ఉండగా ఇంత గొప్ప దేవుడు వారితో పాటు ఉండగా ఇంత గొప్ప దేవుడు వారి పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తూ ఉండగా ఇస్రాయల్ ప్రజలు శత్రువును చూసి భయపడుతున్నారు ఏదైతే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తారన్న వాగ్దాన భూమి ఉందో దాన్ని స్వాధీనపరుచుకోలేక దాని మీదకి వెళ్ళి యుద్ధం చేయలేక దాన్ని స్వాధీనపరుచుకోలేక ఇస్రాయల్ ప్రజలు వెనుదిరిగిపోతామంటున్నారు ఎందుకు కేవలం భయపడి కేవలం శత్రువుకు భయపడి వెనక్కి వెళ్ళిపోతా అంటున్నారు దేవుడు అంటున్నాడు వీళ్ళు నాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే ఏ పర్పస్ మీద అయితే దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని పిలిచాడో ఏ పర్పస్ మీద అయితే దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడో ఆ పర్పస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడం లే ఏ పర్పస్ కోసం అయితే ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చాడో దేన్నైతే స్వాధీనం చేసుకోమన్నాడో దేన్నైతే ఆక్రమించుకోమన్నాడో దేన్నైతే వాళ్ళ వశం చేయమన్నాడో పోరాడమన్నాడో దాన్ని స్వాధీనం చేసుకోలేక దాన్ని వాళ్ళు వశపరుచుకోలేక పోరాడలేక భయపడి వెన దిగుతానంటున్నారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేని ఉన్నారు చూడండి ఇక ఏం ఉపయోగం వాళ్ళ దేవునికి నేను పిలిచింది శత్రువుని వెళ్ళగొట్టి నువ్వు ఆక్రమించుకోవడానికి ఇస్రాయల్ పిలిచింది నిన్ను శత్రువుని వెళ్ళగొట్టి ఎవడైతే అన్యాయంగా అక్రమంగా దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆక్రమించుకొని దేవుడు అబ్రాహాంకి చేసిన వాగ్దాన భూమిని దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన వారిని ఇచ్చుకుంటే అక్కడ వాగ్దానాన్ని భూమిని స్వాధీనపరుచుకోమని పిలిస్తే దాన్ని స్వాధీనపరుచుకోలేక అక్కడున్న ఆ శత్రువుతో పోరాడలేక వాళ్ళకు చూసి భయపడి వెనదిరిగిపోతూ ఉంటే ఇంక ఏం ఉపయోగం ఇస్రాయల్ ప్రజలతోటి దేవునికి దేనికి పనికి వస్తారు వాళ్ళు దేనికి పనికి వస్తారు వాళ్ళు వాళ్ళు దేనికన్నా పనికి దేవుడు ఎందుకైతే పిలిచాడో దేవుడు దేన్నైతే వాళ్ళని స్వాధీనం చేసుకోమంటున్నాడో దేన్నైతే వాళ్ళు వశపరుచుకోమంటున్నాడో వెళ్ళగొట్టమంటున్నాడు ఏ జనుల ముందైతే ఆయన శక్తిని కనబరచాలని దేవుడు చూస్తున్నాడో ఇస్రాయల్ ప్రజల ద్వారా ఆ ప్రజలే మేము చెయ్యము ఆ ప్రజలే మా వల్ల కాదు ఆ ప్రజలే మేము భయపడతా భయపడుతూ శత్రు దగ్గరకు మేము పోమని వెనకడుగు వేస్తున్నప్పుడు ఇంకా ఏం ఉపయోగము దేవునికి ఇస్రాయల్ ప్రజలు బట్టి ఏం ఉపయోగం వాళ్ళతోటి ఏ ఉపయోగము లేదు వాళ్ళ వల్ల దేవునికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు ఒక రీతిగా చెప్పాలి అనంటే వ్యర్థమైన వారిగా ఉన్నారు వాళ్ళు అందుకే దేవుడు వీళ్ళ మొత్తాన్ని తుడిచివేస్తానన్నాడు ఎందుకు అనంటే ఒక్కడ లేడు వాళ్ళ ఆయన యొక్క ఉద్దేశాన్ని అక్కడ జరిగించడానికి ఒక్కడు లేడు ధైర్యంగా వెళ్ళి పోరాడేవాడు ఒక్కడు లేడు భయం లేనటువంటి వాడు ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసిన తర్వాత ఇన్ని గొప్ప కార్యాలు చూసిన తర్వాత కూడా ఎంతో దేవుని గురించి తెలుసుకున్న తర్వాత కూడా భయపడితే ఇంకా ఎందుకు వాళ్ళు దేనికోసం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళతోటి ఏం సాధిస్తాడు దేవుడు వాళ్ళని ఉపయోగించుకొని ఏమీ చేయలేడు పనికి వాళ్ళు వాళ్ళు అందుకే మొత్తాన్ని నాశనం చేస్తారన్నట్టు మొత్తాన్ని తుడిచి వేస్తానన్నాడు మీరు అసలు నాకు అవసరమే లేదన్నాడు చూడండి దేవుడిని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఇస్రాయిల్ని ఐగుప్తి నుంచి పిలిచినప్పుడు ఆయన మొట్టమొదట మోసే ఐగుప్తికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది చాలా తక్కువ సమయమే త్వరగా వెళ్ళిపోయాడు తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు వాళ్ళు భయపడతారేమో యుద్ధాలు చూసి భయపడతారేమో శత్రువుకు భయపడతారేమో అని వాళ్ళని ధైర్యపరచడానికి దేవుడు ఏం చేశాడు ఎర్ర సముద్రపు మార్గం గుండా తీసుకెళ్ళాడు వాళ్ళ ఫిలిస్తీల దేశంలో కూడా దేవుడు నడిపించలేదు శత్రులు ఉన్న దేశంలో నడిపించలేదు వాళ్ళని అరణ్యంలో తీసుకెళ్ళాడు వాళ్ళ ఎదుటి అనేకమైన సూచిక్రియలు చేశాడు వాళ్ళకి తరఫీద్ ఇచ్చాడు దేవుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి తరఫీద్ ఇచ్చాడు ఆయన మహిమను కనబరుచుకున్నాడు ఆయన శక్తిని కనబరుచుకున్నాడు తన్ను తాను ఎవరికి బయలుపరుచుకోనంత రీతిగా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు బయలుపరుచుకున్నాడు అబ్రహాంకు లేదు అంత గొప్ప బయల్పాటు ఎవరికి లేదు అంత గొప్ప బయల్పాటు అబ్రహాంకు లేదు ఆ తర్వాత అంత పాత నిబంధనలు ఆ సమయానికి ముందున్న వాళ్ళు ఎవరిలో లేదు మోసేకి లేదంత బయలుపాటు మోసే కాదు యోసేబ్కి లేదు అంత బయలుపాటు యాకోబుకి లేదు అంత బయలుపాటు ఎవరికి లేదు అక్కడున్న ప్రజలకి ఎవరికి కూడా ఇస్రాల్ ప్రజల కంటే ముందున్న కూడా అంతగా దేవుని ఎదిగినటువంటి వాళ్ళు లేరు అంత దేవుని శక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళు లేరు అని దేవుడు ప్రత్యేకంగా వీళ్ళకి తనను తాను బయలుపరుచుకున్నాడు అరణ్యంలో నడిపించి తన శక్తిని తన ప్రభావాన్ని తన మహిమని తన యొక్క సర్వాధికారాన్ని దేవుడు వారికి ప్రత్యక్ష పరుచుకున్నాడు ఇంత ప్రత్యక్షత అనుగ్రహించిన ఇంత గొప్ప కార్యాలు చేసిన వారు భయపడతారేమో అని దేవుడు గ్రహించి తను తాను తన యొక్క శక్తిని తాను రుజువు చేసుకున్నా కానీ ఇంకా శత్రువుకు భయపడితే ఇంకా శత్రువుకు భయపడితే ఇంకా వాళ్ళ వల్ల ఏం ఉపయోగం దేవునికి వాళ్ళు దేనికి పనికొస్తారు ఏం చేస్తారు దేవునికి వాళ్ళు అందుకే దేవుడు మొత్తాన్ని నిర్మూలన చేస్తానన్నాడు మొత్తాన్ని తుడిచి వేస్తానన్నాడు మొత్తాన్ని తుడిచివేసి కొత్త జనాంగాన్ని మోసే నుంచి పుట్టిస్తానన్నాడు దేవుడు చూడండి ఈ సందర్భాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనల్ని కూడా మనం మనం పరీక్షించుకోవాలి మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి మనం కూడా ఇటువంటి స్థితిగతుల్లో అనేక ఉంటాం ఏంటిది అనంటే దేవుడు మనకిచ్చిన మనము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన భూమిని దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి ఆ ప్రత్యక్షతను ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవన్నీ కూడా మర్చిపోయి అనేకసార్లు శత్రువుకు భయపడేలాగా ఉంటాం శత్రువుకు భయపడేవారిలాగా ఉంటాం చూడండి ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి భయాలు ఎటువంటివి అని అంటే దేవుని గురించిన భయం ఉండదు ఎవరికి కూడా దేవుని గురించి భయం ఉండదు ఈ ఆజ్ఞ పాటించకపోతే అమ్మో నాకేమో నవ్వుతేమో దేవుడు పని చెప్పాడు ఈ మాట చెప్పాడు ఈ రీతిగా సెలవిచ్చాడు బైబుల్లో అమ్మో నేను ఇలా చేయకపోతే నా జీవితం ఏమన్నా అయిపోతుందేమో అమ్మో ఇలా చేయకపోతే నేను దేవునికి ఇష్టంగా ఉండనేమో దేవుడు నా మీద కోపడతాడేమో దేవుడు నా మీద నా ఉగ్రత చూపిస్తాడేమో దేవుడు నన్ను శ్రమలు పాలు అనే భయము ఏ ఒక్కరిలో కూడా ఉండదు ఏ ఒక్కరిలో కూడా ఉండదు ఏ ఒక్కరు కూడా ఈ రీతిగా భయపడే ఎవ్వరూ లేరు అయిపేసి ఎలా భయపడతారు అనంటే అమావాసిస్తే భయపడతారు ఎవరి మీదన్నా చేతులు పెట్టి ప్రార్థన చేయాలంటే భయపడతారు స్నేయాలకు భయపడతారు శ్మశానాలకు భయపడతారు ఒంటరిగా రూముల్లో ఉండాలంటే భయపడతారు చూడండి ఏం ఉపయోగం దేవునికి భయపడకుండా అపవాదికి భయపడే గుంపు నేటికి చాలామంది ఉన్నారు సైతానికి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సైతాన్ భయపడ సైతాన్ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేవాళ్ళు సైతాన్ గురించి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం చెప్పండి ఏం ఉపయోగం ఏం ఉపయోగము లేదు అని దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడే సెలవిస్తూ ఉన్నాడు చూడండి దేవుడు మనల్ని ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనల్ని కూడా బలపరిచాడు మనల్ కూడా దేవుడు ఏం చేశాడు అనంటే ఆయుధాలు ఇచ్చాడు మనకి ఎంత గొప్ప ఆయుధాలు అనంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మనకు తెలుసు అందులో ప్రభువు చెప్తూ వచ్చాడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక అధ్యాయంలో అక్కడ రాయబడుతూ ఉంటాయి ఏమేమి ఆయుధాలు మనకి ఇచ్చాడు ప్రభువు సర్వాంగ కవచాన్నే మనకి ఇచ్చాడు దేవుడు సర్వాంగ కవచం సర్వాంగ కవచము అనంటే ప్రతి అవయవాన్ని కవర్ చేస్తుంది అది ప్రతి అవయవాన్ని సర్వాంగం ప్రతి ఒక్క అంగాన్ని మన అంటే మన యొక్క ప్రతి పార్టీని కూడా కవర్ చేసేటువంటి గొప్ప కవచాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఏంటి అవి లట్టి ఇచ్చాడు అదే రీతిగా మైమరువి ఇచ్చాడు నీతనే మైమరుమిచ్చాడు సుభా సిద్ధ మనసు అనే ఇచ్చాడు విశ్వాసం డాల్ ఇచ్చాడు అదే రీతిగా రక్షణ అనే ఇచ్చాడు దేవుని వాక్యం ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చాడు మన దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి ఖడ్గం ఉంది శిరస్నాణం ఉంది హెల్మెట్ ఉంది నడుముకు దట్టి ఉంది పాదాలకు జోల్డ్ ఉన్నాయి తడ్గం ఉంది తాలు ఉంది అన్ని రకాల ఆయుధాలు మనకు దేవుడు ఇచ్చాడు దేవుడు మనకు అనుగ్రహించాడు మనల్ని ఒకప్పుడు మనం ఆయుధాలు లేని వరంగా బానిసలంగా ఉన్నటువంటి వాళ్ళం కానీ దేవుడు ఆయన మరణ భూస్థాపన పునరుత్నం ద్వారా మనల్ని దేవుడు ఆయుధాలు ఇచ్చాడు మన చేతికి మనల్ని బలపరిచాడు దేవుడు మనకి గొప్ప ఆయుధాలు ఇచ్చాడు కానీ అదే మరణ భూస్థాపన పునరుత్వానందాల దేవుడు సైతాన్ని నిరాదాయుడిగా చేశాడు అది ఎక్కడ చూస్తామంటే మనం కొలశీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల వరకు మనం చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది కొలశీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల వరకు మరియు అపరాధముల వలన శరీర మందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా ఒకప్పుడు మన పాపములు మన మీద ఉన్నాయి మనకు సున్నతి లేదు ఎలా ఉన్నాం మనం చచ్చిన వారంగా ఉన్నాం మృతులము మృతులముగా ఉన్నాం అటువంటి మనల్ని దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఏం చేశాడు మనం చచ్చిన వారంగా ఉన్నాం పాపములతో ఉన్న ఆ దేవుడు తన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనల్ పాపాలని క్షమించి చచ్చిన మనల్ని జీవింపజేశాడు చచ్చిపోయిన్నాం బ్రతికించాడు అంతే ఆ తర్వాత లైన్లో చెప్తున్నాడు ఆయన ప్రధానులను ఎవరిని ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి నిరాయుధులుగా చేసి నిరాయుధులనుగా చేసి ఎవరెవరిని అధికారులను ప్రధానులను నిరాయుధులనుగా చేసి అంటే ఏ ఆయుధము లేకుండా చేశాడు వాళ్ళ దగ్గర ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనకేమో అన్ని రకాల ఆయుధాలు ఇచ్చాడు యుద్ధానికి వెళ్ళడానికి అదే మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా ఆయన ప్రధానులను అధికారిని ప్రతి దురాత్మ సమూహంలోన ప్రతి దాన్ని కూడా దురాత్మను కూడా నిరాదయులుగా చేశాడు వాటి దగ్గర ఏ ఆయుధము లేదు రవ్యే చెప్తున్నాడు ఆయన పౌరులు చెప్తున్నాడు ఏ లేదు వాళ్ళ దగ్గర నిరాదిలు వాళ్ళు వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి ఆయన ఏమంటున్నాడు అంటే సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచను ఏం చెప్తున్నాడు ఆయన సిలువ జయోత్సవముతో వారిని పట్టి తీసుకొచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచాడు ఈ ముఖం అర్థం కావాలంటే మన భాషలో మనకు అర్థమయ్యే రీతులు మీకు చెప్తాను పాత రోజులలో యుద్ధానికి వెళ్ళేవాళ్ళం యుద్ధానికి వెళ్ళి శత్రుల మీద యుద్ధం చేసి అందరినీ ఓడించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్న తర్వాత రాజును మంత్రుల్ని సైన్యాధిపతుల్ని వీళ్ళందరినీ కూడా మిగి బతికి ఎవరైతే ఉంటారో కూడా కట్టేసుకొని వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి లేకపోతే మెడ మీద ఏదో ఒక దూలం పెట్టి వాళ్ళు వాటికి కట్టేసి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్తారు నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే ఆ రాజ్య ప్రజలంతా కూడా గుమ్ముగూడి చూస్తూ ఎగతాలు చేస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు యశుప్రభు చేసిన పని కూడా అదే వాడిని నిరాదుయుడిగా చేశాడు వాడి ఆయుధాలన్నీ ఓడబొట్టి పట్టుకొని వచ్చి బాహాటంగా వేడుక కనబరిచాడు ఇదిగో వేడు నిరాదయుడు వీడి దగ్గర ఏ లేదు నిన్న మున్నడి రెచ్చిపోయిండు ఇప్పుడు వీడి దగ్గర ఏ లేదు అని చెప్పి బాహాటంగా వేడుక కనబరిచాడు ఒక రీతిగా చెప్పాలంటే సైతాన్ని అవమానపరిచాడు సిగ్గుపరిచాడు ఒకరిని ఏ శక్తి లేని వాడిగా చేశాడు ఇంకా మన భాషలో అర్థం కావాలంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూసేవాడిని సినిమాల్లో ఏం చూపించేవాళ్ళు అనంటే రౌడీలు ఉండేవాళ్ళు మార్కెట్లలో బజార్లలో రౌడీలు ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మామూలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు లేకపోతే కొట్టేవాళ్ళు కొంతమంది చంపేవాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు భయపెట్టేవాళ్ళు పైపెట్టే విసుమంటి రౌడీలని ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ చేంజ్ చేస్తాడు వాళ్ళని చావుగొట్టి ఆ జీపుకు కాళ్ళు చే కాళ్ళు చేతులు కట్టేసి ఆ జీప్తో పాటు ఇడ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఎందుకు చేస్తాడు అలాగా వాళ్ళందరి ముందు సిగ్గుపరచడానికి వీడి దగ్గర ఏమీ లేదు వీడి పని చూపించడానికి అది చూసిన ప్రజలకు ఏమొస్తుంది అంటే ధైర్యం వస్తుంది అది చూసిన ప్రజలకు ఏమనిపిస్తుంది మాకు విడుదల వచ్చింది అనిపిస్తుంది ధైర్యం వస్తుంది ఇక మాకు ఏ కష్టం ఉండదు ఇక మాకు ఏ బాధ ఉండదు ఏసు ప్రభు చేసింది కూడా సేమ్ అటువంటిదే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా అపవాదిని పట్టి తెచ్చి ప్రధానులను అధికారులు అందరినీ కూడా నిరాదలుగా చేసి పట్టి తీసుకొని వచ్చి జయోత్సవముతో వేడుకకు బాహాటంగా కనపరిచాడు ప్రభు నిరాదడుగా చేసి సిగ్గుపరిచాడు ప్రభు నిరాదడుగా చేసి అవమానపరిచాడు ప్రభు మరి ఏ ఆయుధము లేనటువంటి వాడిని ఏ ఆయుధము లేనటువంటి వాడిని చూసి మనం భయపడితే అన్ని ఆయుధాలు కలిగిన మనం భయపడితే అన్ని ఆయుధాలు దేవుడు మనం చేతికిచ్చిన తర్వాత మనం భయపడితే ఇంక మనం ఆలోచించుకోవాలా మనం దేనికి ఏసు ప్రభుకి మనం అవసరమా ఏసు ప్రభుకి మనం ఎలా పోరాడగలం వాడితో వాడి బంధకాల్లో ఉన్న మన వాగ్దాన భూమిని ఎప్పుడు మనం చేజక్కించుకోగలం మనం పోరాటానికి భయపడుతున్నాం వాడి మీద భయపడుతున్నాం మనం వెళ్ళగొట్టడానికి భయపడుతున్నాం మరి ఆ భయపడుతున్నప్పుడు చూడండి మనకి ఇచ్చిన వాగ్దాన భూమిని మనం స్వాధీనపరుచుకోవడానికి వాడి బంధకాల్లో ఉన్న వాళ్ళు రాకూరడానికి మనం భయపడితే చూడండి ఆ ఇస్రాయల్ ప్రజల్లాగా మనం దేనికి దేవునికి ఏం ఉపయోగం చెప్పండి మన వల్ల దేవుని వల్ల దేవునికి కాబట్టి మనం భయపడకూడదు ఈరోజు చాలా మంది భయపడేవాళ్ళు ఎంత భయం అంటే నాకు మొన్న ఒక సంఘటన ద్వారా నాకు అర్థమైంది ఎంత భయాన్ని సృష్టించారు మనుషులలో ఎంత భయాన్ని మనుషులు విశ్వాసులు ప్రాముఖ్యంగా కలిగి ఉన్నారో నాకు మొన్న స్పష్టంగా నాకు కళ్ళకే కనిపించింది నేను రీసెంట్గానే మొన్న ఆదివారం గృహప్రవేశమే అంతకుముందు ఆదివారం పెంతకో సంఘానికి వెళ్ళాను వాక్యం నన్నే చెప్పమన్నారు చెప్పాను ప్రార్థన అంత అయిపోయిన తర్వాత అవి పిలిచిన సేవకుడు అందరికీ ప్రార్థన చేస్తున్నాడు నన్ను నా దగ్గర కూడా కొంతమంది వచ్చారు ప్రార్థన చేయమని నేను మామూలుగా వెళ్ళేదాన్ని హెబ్రోన్ సంఘాలకే వెళ్తాను మ్యాక్సిమం అన్ని హెబ్రోన్ సంఘాలకే వెళ్తాను అక్కడ వాళ్ళు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయరు చేసినా వాళ్ళు అభ్యంతర పడతారు కాబట్టి నేను కూడా తల మీద ఎవరి మీద పెట్టి ప్రార్థన చేయను వాళ్ళు అభ్యంతర పడతారు కాబట్టి మామూలుగానే ప్రార్థన చేస్తాను ఇక్కడ నేను ఫస్ట్ నాకు అనిపించింది అదే ఫార్మాట్లో చేద్దాము అనుకున్నాను కానీ నా లోపల హృదయంలో ఒకటే ప్రేరేపణ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయను తల మీద చేపెట్టి ప్రార్థన చేయి సరే ప్రేరేపణ వస్తూ ఉంది కదా పెట్టి చేద్దామని చెప్పి అందరికీ తల మీద పెట్టి ప్రేర్ చేశాను చేస్తున్నప్పుడు ఒక ఆమె నా వచ్చింది ఒక విశ్వాసరాలు నా దగ్గరకు వచ్చింది అయ్యా నీ సంఘం ఎక్కడా నేను నాకు సంఘం ఏం లేదమ్మా నేను ఉద్యోగం చేస్తాను వారం వారం నేను పరిచయ మిగతా శని ఆధారాలు పరిచరలో ఉంటాను అని చెప్పాను నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నీకు సంఘం లేదు నువ్వు అందరి మీద తల మీద మరి ఈ నీ మీదకి వస్తాయి నువ్వేం చేస్తావని అడిగింది నాకు కాసేపు మైండ్ పోయింది ఈ దెయ్యాలను వచ్చి నీ మీద పడతాయి నువ్వు చంపుతాయి చేస్తావని అడుగుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదో పెద్ద పాపం నీకు తెలుసా బైబుల్ ప్రకారంగా యేసుప్రభు ఆవగించంత విశ్వాసం ఉంటే కొండలు పోతాయి అన్నాడు నీకు అసాధ్యమైంది ఏది లేదన్నాడు ఈ కొలశీలకు రాసిన వాక్యమే ఇప్పుడు ఆమె నేను చదివిన వాక్యమే ఆమెకు చూపించాను దేవుడు ఆ సపోది నిరాయుధుడిగా చేశాడు మరి నిరాయుధడు ఇన్ని ఆయుధాలు నువ్వు నిరాయుధుడిగా ఉండి నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు పోరాడకుండా నువ్వు భయపడితే నీ వల్ల ఏం ఉపయోగం దేవునికి ఇది పెద్ద పాపం దేవుని దృష్టికి వాళ్ళ ఎప్పుడు భయపడ అలా భయపడడం దేవునికి ఎప్పుడు కూడా నువ్వు ఇష్టంగా ఉండలేవు అని చెప్తే ఆమె భయపడి నాతో ప్రార్థన చెప్పించుకొని వెళ్ళిపోయింది నాకు అప్పుడు అనిపించింది ఎంతగా మనుషులు భయపడుతున్నారు ఎంత మనుషులు అపవాదికి భయపడుతున్నారు మళ్ళీ దేవుని ఆగ్ని పాటించకపోతే దేవునికి దూరం అయితే ఈ కార్యం చేస్తే ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను ఏమన్నా చేస్తాడని భయం మనుషుల్లో లేదు ప్రార్థన చేస్తే ఏమన్నా అయిపోద్దేమో అమావాస్యలు వస్తే ఏమన్నా అయిపోద్దేమో ఎవడో ఏదో మన మీదకి చేతబడులు చేస్తే మన మీద అయిపోద్దేమో ఇటువంటి భయాలు మనం చూడండి ఇటువంటి భయాలు మనలో ఉంటే మనం దేవునికి ఉపయోగపడే వాళ్ళం కాము దేవునికి పనికొచ్చే వాళ్ళం కాము దేవుడు ఎందుకు ఇస్రాయల్ ప్రజల్ని మొత్తాన్ని నిర్మూలిస్తాను అన్నాడంటే ఉపయోగం లేదు అన్ని మిమ్మల్ని వెలుగుగా నేను ఏర్పరచుకొని ఉన్నాను అన్ని జనులు ఎదుట నీ ద్వారా నేను మహిం పొందాలని దేవుడు ఆశించాడు వాళ్ళ ద్వారా అక్కడున్న బలమైన జనాంగాన్ని పోగొట్టి నెట్టేసి ఆయన నామాన్ని మహింపరచుకోవాలనుకున్నాడు ఇస్రాయల్ ప్రజల ద్వారా దాని వాళ్ళు ఏం చేశారు ఇన్ని కార్యాలు చూసి ఇంత దేవుని ప్రత్యక్షతను చూసి దేవుని శక్తిని చూసి భయపడుతున్నారు దేవుని శక్తిని శత్రువుకు భయపడ్డారు దేవుడి కోపం వచ్చింది ఈరోజు మనలో కూడా అటువంటి వారం ఉన్న మనములో కూడా అటువంటి తలంపులు ఉన్నాయం తీసివేయాల నిరాధయుడు నిరాయుధుడు నిరాయుధుడు ఏ ఆయుధము లేనటువంటి వాడు నీవు నేను అన్ని ఆయుధాలు ఇది మనకి దాలు ఉంది కట్గం ఉంది శిరస్తరణం ఉంది జోళ్ళు ఉన్నాయి దట్టి ఉంది అన్నీ ఉన్నాయి మైమరు ఉంది లేని ఆయుధం అంటూ ఏమీ లేదు సర్వాంగ కవచమే మనకుంది ఇన్న ఆయుధాలు కలిగిన మనము ఆయుధం లేనివాడి మీద పోరాటానికి భయపడితే చూడండి ఏం ఉపయోగం దేవునికి మనం కాబట్టే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం భయపడే వారంగా ఉండకూడదు ఇటువంటి పరిస్థితులు కూడా భయపడే వారంగా ఉండకూడదు దేనికి కూడా భయపడే వారంగా ఉండకూడదు భయపడ్డాము అనంటే దేవుని శక్తిని తక్కువ చేసిన వారు భయపడ్డాము అనంటే మన ప్రభువును అపవాది కంటే కూడా మన ప్ర మన అపవాది కంటే కూడా మన ప్రభువు చాలా తక్కువ వాడని నిరూపించినటువంటి వారం అపవాదే దేవుని కంటే కూడా గొప్ప మనంతట మనమే చూపించే వారంగా మనం ఉంటాం అది దేవుడు అంగీకరించడు అది దేవుడు ఒప్పుకోడు కాబట్టి మనకు అన్ని ఆయుధాలు ప్రభు ఇచ్చాయి మనం పోరాడాలి పోరాటం చేయాల మనకి ఇవ్వబడిన వాగ్దాన భూమి అంతా కూడా మనం స్వతంత్రించుకోవాలా పోవాలా పోరాడాలా అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తులతో పోరాడాల మనుషులను పట్టి పిడుస్తున్న వాటితో మనం పోరాడాలా వాళ్ళ బంధకాళ్ళ నుంచి మనం మనం బయటికి లాక్కొని రావాలి అది దేవుడు మనకి ఇచ్చిన పిలుపు అందుకొరకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు మీరు లోకములకు ఉప్పై ఉన్నారు మీరు లోకములకు వెలుగై ఉన్నారు వెలుగు లేకపోతే మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడో అర్థం కాదు ఉప్పు లేకపోతే నువ్వు ఎన్ని వేసి కూడా అది వ్యర్థమైనదే అది ఎందుకు నోట్లో పెట్టుకోవడానికి కూడా పనికిరాదు అలాగనని ఆ ఉప్పే నిస్సారం అయితే ఆ వెలుగే చీకటైతే ఆ వెలుగే నేను వెలగనంటే ఆ ఉప్పే నేను రుచినివ్వనంటే ఇంకెందుకు చెప్పండి అవి కాబట్టి మనల్ని ప్రభువు పిలిచిన పని దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో కూడా జడియకుండా ముందుకు పోవాలా దేని విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోవాలా మనకి ఇచ్చిన వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోవాలా అక్కడ ఉన్నటువంటి వాటిని వెళ్ళగొట్టి మనం స్వతంత్రించుకోవాలా మరి అది మానేసి భయపడితే వెనకడుగు వేస్తే చూడండి దేవుడు సంతోషించడు దేవుడు ఆనందించడు దేవుడు నిన్ను నన్ను బట్టి మహిమ పొందడు నీవు నేను కూడా ఆయనకి ఉపయోగం లేని వారంగా ఉంటాం కాబట్టి దేవునికి భయపడదాం దేవునికి లోబడదాం దేవునికి వణుకుదాం దేవునికి జంకుదాం అంతే కానీ సైతానికి కాదు కావిధ భక్తుడు అంటాడు కీర్తనకి రాసిన కీర్తనలో గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నీ సహాయము వలన నేను సైన్యమును జయితును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దావిధ భక్తుడు మాట్లాడుతున్నాడు ఆయన అంటుంది ఇస్రాయల్ ప్రజల గురించి కాదు ఆయన గురించి మాట్లాడుతున్నాడు నేను అంటున్నాడు నీ సహాయం నాకుంటే దేవుని సహాయం నాకుంటే నేను సైన్యమంతా కాదు ఒక్కడి ఈ దావి ఒక్కడే సైన్యమును జయితును నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ యుద్ధ వీరులు అక్కర్లేదు నాకు ఏ ఆయుధాలు అక్కర్లేదు నాకు పెద్ద సైన్యము గొప్ప మంద అవసరం లేదు నేను ఒక్కడనే పోయి సైన్యమును జయించును సైన్యాన్ని మొత్తం జయిస్తాను నా దేవుని సహాయము వలన నా దేవుని సహాయం నాకుంటే ప్రాకారమును దాటుదును ఏమంటున్నాడు ప్రాకారమును దాటుదును ప్రాకారాలు అంటే చిన్న చిన్న ఇప్పుడు కట్టుకున్న పారిగోడల్లా ఉండవు చాలా పెద్ద పెద్ద పారిగోడలు భయంకరమైనటువంటి పారిగోడలు భయకరంగా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి అటువంటి ప్రాకారాలు కూడా దాటుతానంటున్నాడు చూడండి ఒకసారి మనం ఊహించుకోవాలా ఒక వ్యక్తి ఇంతమందిని ఎలా జయించగలడు ఒక సైన్యాన్ని ఎలా జయించగలడు సైన్యం అంటే ఒకరిద్దరు ఉండరు చాలా మంది మనుషులు ఉంటారు ఆ మనుషుల్లో కూడా రకరకాలైనటువంటి యుద్ధ విద్యలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది బాణాలు వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది బల్యాలు విసిరే వాళ్ళు ఉంటారు కొంతమంది రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు కత్తులతో కత్తులతో చేసే వాళ్ళు ఉంటారు యుద్ధ రథాల మీద చేసే వాళ్ళు ఉంటారు రకరకాలైనటువంటి ఆయుధాలతో యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు మరి ఇంతమందిని ఒక దావీది ఎలా ఎదిరించగలడు ఒకడు బాణం పక్క నుంచేస్తాడు ఒకడు బలం పెట్టి పక్క నుంచేస్తాడు ఒకటి కత్తి తీసుకొని వస్తాడు ఎలా పోరాడగలడు దావీదు అది దావీదికి అసాధ్యం దావీదికి అసాధ్యం కానీ దేవుడు అతని పక్షంగా ఉంటే సాధ్యం ఇళ్ళుతో రాని బాణంతో రాని బలంతో రాని ఖడ్గంతో రాని దేంతోటైనా రాని ఆయన జయించగలడు ప్రాకారాని దాటగలడు ప్రాకారాలు దాటుకుని పోయి శత్రువు రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు పట్టుకోగలడు ఎన్నో యుద్ధ విద్యల్లో దావిదది రుజువుపరిచాడు రాజు దావిదది రుజువుపరిచాడు పౌరు భక్తుడు అన్నాడు నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను మరి ఆ దే ఆ తావిధికు ఉండే ఆ దేవుడే ఆ దేవుణ్ణే ఈరోజు నీవు నేను మొక్కుతున్నా ఆ దేవునికి నీవు నేను ప్రార్థిస్తూనే ఉన్నాం ఆ పౌలు గొలిచిన ఆ బలపరిచిన ఆ దేవునికే ఆయన మొక్కుతు మనం మొక్కుతున్నాం ఆయనకే మనం ప్రార్థిస్తున్నాం మరి వాళ్ళేమో అంత బలమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు నేను సైన్యాన్ని జయిస్తాను నేను ప్రాకారాలు దాటుతాను నేను సమస్తం చేయగలను అని వాళ్ళు బలమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు బలమైన మాటలు మాట్లాడుతున్నారు దేవున్నామాన్ని మహింపరుస్తున్నారు అపవాదిని సిగ్గుపరుస్తున్నారు మరి నేనా నోటి నుంచి ఆ మాటలు రాగలుగుతున్నాయా నేనా నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయా లేదంటే భయపడుతున్నామా అలా భయపడే వారంగా ఉంటే చూడండి ఆ దేవుని మనం సంపూర్ణంగా ఆధారపడలే ఆ దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించలే ఆ ఇస్రాయల్ ప్రజలు మాదిరే అలా చూసి కూడా ఎలాగైతే మేము వెనక్కి తిరిగిపోతామని చెప్పి మోషేను అహరోల మీదకి ఆ కాలేబు మీదకి యహోశువ మీదకి రాళ్ళు తీసుకున్నారు చూడండి అటువంటి వారంగానే మనం ఉండే వారంగా ఉంటాం దేవుడు తన యొక్క వాక్యం మాట్లాడిన తర్వాత కూడా కాలేబు ఏం చేశాడు ఏం చెప్పారు మీరు భయపడకండి అది మంచి దేశం దేవుడు మనులను బట్టి యహోవా మనలను బట్టి సంతోషిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే మనదే అని చెప్పారు వాళ్ళు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని వాడిన స్టేట్మెంట్ ఆయన మనల్ని బట్టి సంతోషిస్తే ఈరోజు చాలా మందికి ఎందుకు భయం అనంటే ఆ మాట వాళ్ళ జీవితంలో నెరవేరదు కాబట్టి వాళ్ళు చెప్పారు యహో యహోశవ కాలేవు యహోవా మన ఎందు సంతోషించిన ఎడల దానిని మన వర్షపరుచిన మన సాధిన స్వాధీనపరుచును అని చెప్పాడు మనం చెప్పగలమా దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు ఆయనకు తగినట్లుగానే నేను అని మనం చెప్పగలమా ఆ మాట చెప్పలేకపోతున్నాం కాబట్టే భయపడతాం ఆ మాట చెప్పగలిగితే మనలో భయం ఉండదు ఆ మాట మనము దేవుని ఎందు నిత్యము వణికే వారంగా భయపడే వారంగా నా దేవుడు ఎంత శక్తివంతుడు నా స్థితిని ఇంట్లో మార్చిన వాడు నన్ను ఏమైనా చేయగలిగినటువంటి వాడు నన్ను నరకానికి వేయగలిగినటువంటి వాడు ఆయనకి నేను భయపడాలి ఈ వాక్యం ఆయనకి వ్యతిరేకంగా ఉంది మాటనికి వ్యతిరేకంగా ఉంది వ్యతిరేకంగా ఉంటే నేను తప్పించుకోవాలి చే ఆ తప్పు చేసి నేను తప్పించుకోలేను అనే భయం మనలో ఉంటే మనం దేవుడిని సంతోషపరుస్తాం అనే భయం ఉంటే మనం దేవుణ్ణి సంతోషపరుస్తాం అది లేకపోతే మనం దేవుణ్ణి సంతోషపరచలేము కానీ ఇటువంటి గుణగణం ఇటువంటి రీతిగా ఆలోచించేది ఎక్కడ కూడా లేదు ఎవరు కూడా చేయడం లేదు ఎవరు కూడా భయపడడం లేదు దేవునంటే భయం అనేది ఏ మనిషిలోనూ లేదు అదే సైతాన్ అంటే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ఈ భయం నుంచి బయటికి రావాలి ఈ అనుమానాల నుంచి బయటికి రావాలి మాట ఇచ్చినవాడు మాట చెప్పినవాడు నమ్మదగినవాడు యశు ప్రభు నమ్మదగినవాడు ఆకాశభూములో గతించిపోతాయేమో ఆయన మాట ఎప్పటికీ కూడా గతించదు ఆయన దావిదు సమయంలో ఒకలాగా మోస సమయంలో ఒకలాగా అపోస్తుల సమయంలో ఒకలాగా నేడొకలాగుండే దేవుడు కాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా మారని మార్పు చెందినటువంటి దేవుడు వాళ్ళ ఆయన యొక్క ప్రత్యక్షతను ఎరిగారు వాళ్ళు సంపూర్ణంగా లోబడ్డారు వాళ్ళు అంటున్నారు నేను ప్రాకారాలు దాటుతాను నేను సైన్యాన్ని జయిస్తాను నేను సమస్తము చేస్తాను అని వాళ్ళు అంటున్నారు మనకు ప్రత్యక్షత లేదు కాబట్టి మన దేవునికి లోబడం కాబట్టి మన దేవుని సంతోషపరచం కాబట్టి మనం ఆ మాట మాట్లాడలేకపోతుంది ఆయనైతే చాలా స్పష్టంగా చెప్పాడు నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే నువ్వు కొండల్ని పక్కకు బొమ్మంటే పోతాయి నీకు అసాధ్యమైంది ఏది ఉండదు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం ప్రభుయే చెప్పింది మాటలు ప్రభుయే చెప్పాడు చెప్పిన మాటల్లో సమస్తము అన్నాడు సమస్తంలో అన్నీ ఉంటాయి మన శ్రమలు ఉంటాయి మన కష్టాలు ఉంటాయి మన బాధలు ఉంటాయి మన ఇరుకులు ఉంటాయి మన ఇబ్బందులు ఉంటాయి చోధనలు ఉంటాయి సైతాన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ మనం జయించగలం వాటన్నిటిని మనం ఓడించగలం కానీ శక్తిని ఆశ్రయించలేని వారంగా మనం ఉన్నాం భక్తుంది శక్తి లేదు శక్తిని ఆశ్రయించలేని వారంగా మనం ఉన్నాం ఇస్రాయిల్ ప్రజల దేవుడు ఒక్కసారిగా తీసుకెళ్ళి సాధీన పరుచుకోమని చెప్పలేదు కొంత సమయం ఇచ్చాడు అద్భుతాలు చేశాడు వాళ్ళ ముందు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈరోజు కూడా మనని దేవుడు ఈ రోజును బాప్తి తీసుకున్న ఈరోజే పోయి పోరాడడం చెప్పలేదు మన ప్రభు కూడా సమయం ఇచ్చాడు మనకి ఎంతో సమయం ఇచ్చాడు ఎన్నో వాక్యాలు చూపించాడు ఎన్నో సత్యాలు తెలియజేశాడు తను తాను మనకు కూడా ప్రత్యక్షపరచుకున్నాడు వాక్యాల ద్వారా ఆయన శక్తిని మనకు కనపరుచుకున్నాడు ఆయన ప్రభావాన్ని మనకు కనబరుచుకున్నాడు ఆయన మహిమను మనకు కనపరుచుకున్నాడు ఆ సత్యాన్ని మనకి ప్రభు తెలియజేశాడు తెలియజేసిన తర్వాత కూడా మనం భయపడితే మరి ఆ మనం కామా ఆ గుణగణం లేదా కాబట్టే చూడండి దేని విషయంలో కూడా మనం భయపడే వారి ఉండకూడదు అదే ఈ ప్రభు వ్యాక్ందని మనకు ప్రభు తెలియజేస్తున్నాడు అదావి భక్తురా కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలలో యహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును నా ప్రాణదుర్గము యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును అని అంటున్నమాట యోహోవా నాకు వెలుగు రక్షణై ఉన్నాడు ఆయనే నాకు మార్గం చూపించేవాడు ఆయనే నన్ను కాచి కాపాడేవాడు నన్ను రక్షించేవాడు మరి నేను ఎవరికి భయపడాలి వెలుగు ఏం చూపిస్తుంది మార్గం చూపిస్తుంది ఆయన మార్గం చూపించేవాడు ఆయన మార్గాలు వంకర టింకరు ఉండవు వంకర త్రోవలు గావైనవి ఆయన మార్గంలో సరాలమైనవి సరైన మార్గమని మార్గం చూపిస్తాడు మార్గంలో నడిపిస్తాడు ఆ మార్గంలో ఏ ఆటంకం వచ్చినా ఆయనే రక్షణయి ఉన్నాడు ఆయనే రక్షిస్తాడు ఆయనే కాపాడతాడు మరి ఆయన సరైన మార్గం చూపిస్తున్నాడు సరైన మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన రక్షణగా ఉండి కాపాడుతున్నాడు మరి ఇదేనే భయపడాలయన పోయే మార్గం సరైనది నా చుట్టూ ఉన్న రక్షణ బలమైనది మరి దేనికి భయపడాలా ఎందుకు భయపడాలా దేని చూసి భయపడాలా ఏముందని భయపడాలా యహోవన ప్రాణదుర్గము ఎవరికి వెరుతును ఆ భక్తుడు అంటున్నాడు ఎవరికి వెరుతును దేనికి భయపడాలి నేను మూడవచనంలో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నాతో యుద్ధం చేయడానికి దండు దిగిన నా హృదయము భయపడదు పెద్ద యుద్ధం చేయడానికి ఒక పెద్ద సైన్యం వచ్చిన నాతో మాతో కాదు నాతో అంటే నా ఒక్కరితో యుద్ధం చేయడానికి ఓ గొప్ప సైన్యము దిగినా నా హృదయం భయపడదు నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అది యొక్క తీర్మానం దేవుడు కాపాడలేదా ఇలిస విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయలేదా సిరియ రాజు బెన్హదదు అంతమంది సైన్యాన్ని పంపించాడు చుట్టుముట్టేశాడు వాళ్ళు నిద్ర లేచే వరకే వాళ్ళ పట్టణం మొత్తం చుట్టుముట్టేశారు తప్పించుకునే మార్గమే లేదు ఎక్కడ పోయి తప్పించుకోగలడు చుట్టుముట్టిన తర్వాత ముందు నుంచి రాలే కనుక నుంచి రాలే మొత్తం చుట్టూ వచ్చారు ఎక్కడా కూడా తప్పించుకోవడానికి వీల్లేదు మరి అటువంటి సైన్యం వచ్చినప్పుడు ఎలీషా దేవుడు కాపాడలేదా ఎందుకు ఎలా కాపాడాడు దేవుడు ఏం చూసి ధైర్యంగా ఉన్నాడు ఎలీషా ఆ సైన్యం ఏముంది పర్వతాలు ఉన్నాయి దేవుని దూతలు గుర్రములు రౌతులు ఉన్నాయి దేవుని దూతలు ఉన్నారు ఆ సైన్య సమూహాన్ని చూసినప్పుడు ఈ సైన్య సమూహం చాలా చిన్నదిగా అనిపించింది అందుకే నిమ్మలంగా ఉన్నాడు ఆవిధ భక్తి కూడా అదే చెప్తున్నాడు నా చుట్టూ సైన్య సమూహం ఉంది నా చుట్టూ దేవుడు ఉన్నాడు నా చుట్టూ దేవదూతలు ఉన్నారు మరి ఏదొచ్చి నన్ను కాపా ఏదొచ్చి నన్ను అడిగిస్తుంది ఏదొచ్చి నన్ను ఏం చేయగలదు అందుకే నిమ్మలమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన మన పక్షంగా ఉన్నవారు గొప్పవాళ్ళు మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు అవులు చెప్తాడు కదా నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడికన్నా కూడా గొప్పవాడు మరి ఇన్ని గొప్ప వాక్యాలు మనకు కనిపిస్తూ ఉన్నా ఇన్ని గొప్ప గొప్ప సంగతులు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నా మన జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నా మనం భయపడితే చూడండి ఏం ఉపయోగము మనం భయపడకూడదు మనం భయపడడానికి వీల్లేదు రఘు అదే చెప్తున్నాడు అపవాది నిరాయుడు నిరాయుధుడు వాడి దగ్గర ఏమీ లేదు మనుషులు ఎటువంటి వారంటే చాలా ఊరికనే ఇదైపోతారు ఇక్కడ ఇస్రాయల్ జరిగిన సందర్భంలో పోయింది చాలామంది కానీ ఎంతమంది దేవుని పక్షంగా నిలబడ్డారంటే కేవలం ఇద్దరు యహోశివ కాలే ఇద్దరు మాత్రమే నిలబడ్డారు వీళ్ళిద్దరు మాత్రమే చెప్తున్నారు భయపడకండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అది మంచి దేశము వాళ్ళు మన మీద గెలవలేరు వాళ్ళు మన మీద ఓడి మన ముందు ఓడిపోతారు అని వాళ్ళు మాత్రమే చెప్పారు తక్కిన మంది పది మంది ఉంటారు కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు నెఫిలియలు ఉన్నారు బలవంతులు వాళ్ళ ముందు మన మిడతలమి మన వాళ్ళు మనం భక్షించేస్తారు మనల్ని తినేస్తారు వాళ్ళు వాళ్ళ ముందు అసలు మనం నిలబడడం కూడా నిలబడలేము యుద్ధం చేయలేము మన భార్య బిడ్డలను లాగేసుకుంటారు వాళ్ళు అని ఇలా చెప్తున్నారు దేనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది చెప్పండి ఎక్కువ మంది ఏదైతే చెప్తున్నారో అదే ఇంపాక్ట్ ఉంటుంది అదే అక్కడ పనిచేసింది ఈరోజు కూడా సంఘంలో ఇదే జరుగుతూ ఉంది ఎందుకు మనుషులు అలా తయారవుతున్నారంటే ఇదే జరుగుతూ ఉంది దేవుని గురించి చెప్పేవాళ్ళు దేవుని శక్తిని గురించి చెప్పేవాళ్ళు దేవుడు బలవంతుడు అని చెప్పేవాళ్ళు దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆయన బలవంతుడని చెప్పేవాళ్ళు తగ్గిపోయినారు ఆయన నీ పక్షంగా ఉంటే నిన్ను ఇవది కూడా ఏం చేయలేదు అని చెప్పేవాళ్ళు తక్కువైపోయినారు పదే పదే సైతాన్ని గురించి పదే పదే అపవాదుని గురించి పడది వీడది అని చెప్పేవాళ్ళు ఇంకా దుర్మార్గం ఏంటంటే అమావాస్య ప్రార్థనలు ఇంకా దుర్మార్గం ఏంటిదంటే అమావాస్య గురించి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఇటువంటివి చెప్పేవాళ్ళు ఇటువంటివి నేర్పించే వాళ్ళు ఉన్నారు నువ్వు పోరాడాలంటే నీకు అభిషేకం కావాలి నిజమే ఆ తర్వాత నువ్వు సమర్పించుకోవాలి నీకు అది నీకు ఇది ఉండాలి ఇన్ని ఉండాలని ఏసు ప్రభు చెప్పలేదు కాదును ఉపవాసం చేయమన్నాడు పైపడి కాదు శక్తి కోసం చేయమన్నాడు ఉపవాసం కొనుమన్నాడు పాపాలు ఒప్పుకోమన్నాడు ఉపవాస ప్రాధను ఎందుకు చేసేవాళ్ళు పాత నిబంధన కాలంలో అంటే తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి బూడిద పోసుకొని తగ్గించుకొని బతిమలాడుకునేవాళ్ళు అయ్యా నా దగ్గర ఏమీ లేదు నా స్థితి ఇది గోనె పట్టగలిగిన బూడిద నా బూడు నేను అని చూపించుకునే వాళ్ళు నా మీద నీకు ఎందుకు అయ్యో నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి బతిములాడుకునేవాళ్ళు కానీ ఈరోజు ఉపవాసాలు మారిపోయినాయి ఈరోజు అన్ని ఉపవాసాలు రకరకాల కారణాలకు చేస్తూ ఉంటారు దేవుడు మన పక్షంగా ఉంటే మన పాపాలు ఒప్పుకొని మనలో అవిధేయతలను సరి చేసుకొని మన అవిధేకరమైన జీవితాన్ని సరి చేసుకొని మనం దేవునికి విధేయత కలిగి దేవుడు మన పక్షంగా ఉంటే మిగతా వాటి గురించి మనం ఎందుకు చింతపడాలి మిగతా వాటి గురించి మనం ఎందుకు భయపడాలి ఆయనకు తెలీదా దేవుడికి తెలియదా అంత కఠినుడా దేవుడు అంత కఠిన హృదయుడా దేవుడు అని చెప్పాడు కదా మీలో మీ పిల్లలు వచ్చి రొట్టె నడిగితే రాయినివ్వరు చేప నడిగితే పాము నివ్వరు మీరు చెడ్డవారీనే మీ పిల్లలకు మంచి యువులను ఇస్తూ ఉన్నారు మీ పరలోక అంతకంటే నిశ్చయముగా మంచి యువులను ఇచ్చును అని చెప్పలేదా ప్రభు మీరు ప్రార్థించక ముందే మీ అవసరతులని ఇరుగున్నాడు ప్రభు అని చెప్పలేదా మీ గురించి చింతించుతున్నాడు మీ గురించి విచారిస్తున్నాడు అని ప్రభు చెప్పలేదా మీ భారం అంత యుహమైనంత అని చెప్పలేదా మరి ఇన్ని చెప్పిన దేవుడు ఎందుకు చేయడు చేస్తాడు ఆయన కానీ దాని ముందు ఒక కండిషన్ పెట్టాడు మన పాపాలు ఒప్పుకోవాలి మనుషులు ఏం చేస్తారంటే ఇది మాత్రం చేయరు అవిదేతలను బట్టి ఉపవాసాలు ఉండరు చేసిన పాపాలను బట్టి ఉపవాసాలు ఉండరు అవిధేకరమైన జీవితాన్ని బట్టి పాపాలు ఉండరు తను ఏదైతే బలహీనతలో ఉన్నాడో దాని నుంచి బయటికి రావాలని ఉపవాసాలు ఉండరు కానీ దాని ఏదైతే దేవుడు ఇస్తానన్నాడు ఆటోమేటిక్ దాని గురించి ఉంటారు ఇది మర్చిపోతారు అందుకే శక్తి లేని వారుగా ఉంటున్నారు శక్తి లేని ఉపవాసాలు మన దేవుడికి తెలుసు మనకేం కావాలో దేవుడు మన పక్షంగా ఉంటే ఇవన్నీ జరిగిస్తాడు కానీ ఈరోజు బోధలన్నీ డిఫరెంట్ మనుషులు చెప్పేదంతా డిఫరెంట్ దేవుని గురించి దేవుని శక్తిని గురించి చెప్పేవాళ్ళు తక్కువ లేస్తే అపవాది గురించి సైతాన్ గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ బలవంతుడని చెప్పే వాళ్ళు ఎక్కువ మనం జయించాలంటే అది ఇది ఇది ఇది కావాలని చెప్పే ఎక్కువ కాబట్టి మనుషులు ఈజీగానే ఇదైపోతున్నారు మనుషులు ఈజీగా పడిపోతున్నారు నన్ను అడిగిన ఆమె చూడండి ఆ పాస్ట్ చెప్పకపోతే ఆమె ఎందుకు అడుగుతుంది ప్రశ్న విశ్వాసాన్ని నూరిపోయాలా ధైర్యాన్ని నూరిపోయాలా దేవుడు ఎంత గొప్పవాడు నీలో ఉన్నాడు నీకు భయమైంది నువ్వు పోవని చెప్పి నూరిపోసి పంపించాలా ధైర్యాన్ని నింపాలా అటువంటి దేవి చేయకుండా బలహీన పరుస్తున్నారు మనుషుల్ని బలహీన పరుస్తున్నారు విశ్వాసంలో ఎంత బలహీన పరచకపోతామని ఆ క్వశ్చన్ అడుగుతుంది అని ఎంత డిమోరలైజ్ చేయకపోతే ఆ క్వశ్చన్ నన్ను అడుగుతుంది ఆయన ఎవరి ప్రార్థన చేయగలదా అసలు పరిసర ప్రాంతాలకు వెళ్ళగలదా ఇది దేనిక భక్తి కాబట్టే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు అయన ముందు ఏది నిలబడదు ప్రభు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు గొప్ప వెలుగై ఉన్నాడు ప్రభు నిన్ను నన్ను కూడా అంతే గొప్ప వెలుగుగా చేశాడు వెలుగు దగ్గరికి చీకటి ఎప్పుడు కూడా రానే రాదు ఎప్పుడు చీకటి రానే రాదు ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఈ ఒక్క సింపుల్ ఫార్మ్లో మన జీవితంలో మనం అవలంబిస్తే దేనికి భయపడదు ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చెప్పుకుంటారు కానీ ఎవరు వినరు వెలుగు దగ్గరికి చీకటి రాగలదా ఎంత కటిక చీకటైనా సరే ఎంత కటిక చీకటైనా సరే ఒక్కసారి లైట్ వేశామంటూ మొత్తం పటాపంచ్లే వెళ్ళిపోతుంది మరి నిన్ను నన్ను వెలుగు సంబంధాలుగా ప్రభు చేసిండు వెలుగుగా చేసిండు ప్రభు మరి చీకటి ఎలా రాగలుగుతుంది నువ్వు ఆహ్వానిస్తే దప్ప నువ్వు వెలగటం ఆగిపోతే తప్ప చీకటి ఎలా వస్తుంది నీలో తప్పుంది ప్రభులో తప్పు లేదు మనల్ని మనం సరి చేసుకొని మనం ఇంకా గంభీరంగా వెలగాల్సింది పోయి మన వెలుగును మనం తక్కువ తక్కువ తక్కువ చేసుకుంటే చీకటి కొద్దిగా కొద్దిగా కొద్దిగా వచ్చి పూర్తిగా ఆరిపోతే మొత్తానికి మనల్ని మింగేస్తారు మనం వెలగాల మన వెలుగును ఆరిపోకుండా మనం జాగ్రత్త పడాల అది చేసినంత కాలం ఏ చీకటి మన దగ్గరికి రాదు ఏది కూడా మన దగ్గరికి రావడానికి సాహసించదు వచ్చినా నిలబడదు అది ప్రభు మనకిచ్చిన ధైర్యం అది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప శక్తి మనకిచ్చినటువంటి ప్రభు ఈ సత్యాన్ని మనం మర్చిపోయి మనము ప్రతి దానికి చిన్నవాటికి పెద్దవాటికి మనం భయపడే వారంగా ఉంటే ప్రాముఖ్యంగా ప్రార్థనలు చేయడానికో భయపడే వారంగా ఉంటే చూడండి ఇస్రాయల్ ప్రజలకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు రోజు మనుషుల్లో ఎంత భయం ఉందంటే కళ్ళ కట్టినట్టు కనపడుతుంది బయటికి వెళ్తే ఇది ఎవరు చెప్పారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే చేతులన్నీ వేళ్ళన్నీ కూడా సేవకుని మీద చూపిస్తాయి దేవుని బట్టి విశ్వాసాన్ని పెంపొందించే ధైర్యం నీరుపోయాల్సిన వాళ్ళు భయపెడుతున్నారు అపవాది కాదు భయపడాల్సిన దేవునికి భయపడని చెప్పి వాళ్ళు దేవుని మరుగు అపవాదిని గురించి చెప్తున్నారు అపవాదికే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మనము మనం సరి చేసుకోవాలి ఒకవేళ ఇటువంటి గుణగణాలు మనలో ఉంటే మన గ్రూప్లో ఉన్నాయని నేను అనుకోను ఒకవేళ ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాలా ఇదే సత్యాన్ని బయట ఉన్న వాళ్ళకి చెప్పాలా భయపడద్దని చెప్పాలా మనల్ని అటువంటి ప్రార్థనలకు పిలిస్తే మనం వాళ్ళని భయ ధైర్యపరిచేవారంగా మనం ఉండాలా అంతేగాని వాళ్ళ ఫ్లోకి వెళ్ళిపోయి ఏదో చేసి వెళ్ళగొట్టమని వాళ్ళంతటా వాళ్ళే పోరాడి మరీ జయించే వారిగా మనం తయారు చేయాల అలా చేయాలనే ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తాలేబు యహోష్వ మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు అంతేగాని మిగతా పది మంది ఎవరైతే ఉన్నారో ఇస్రాయెల్ ప్రజలు ఇస్రాయల్ పెద్దలు వాళ్ళలాగా మనం ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు మరీ ప్రాముఖ్యంగా ఇస్రాయల్ సర్వ సమాజం ఉండొద్దని చెప్తున్నాడు కాలేబు యహోశివ బాధ్యత మనకిచ్చాడు ప్రభు వారి నోట ఉంచిన మాట ప్రభు మన నోట నుంచి ఆశిస్తున్నాడు కాబట్టి వాళ్ళ విధానాల్లోకి మనం పోకూడదు వాళ్ళని ఇంకా ధైర్యం నూరిపోసి పోరాడి జయించే వారిగా చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికే ప్రభు ఈ చెప్తా ఉన్నాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి సరి చేసుకోవాలి దేవునికి తగినట్లుగా ఉండాలి దేవునికి ఉపయోగపడే రీతిగా ఉండాలి దేవుడు మన పక్షంగా ఉన్నాడనే ధైర్యం కలిగి మనం ఉండాలి నిరాదైన చూసి ఆయుధాలు కలిగిన మనం భయపడకూడదు కాబట్టి ఆ రీతిగానే మనం ఉందాం దేవుడు కృపను మనందరికీ అనుగ్రహించను కాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమా కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు అని ఘనమైన మనకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఇంతవరకున్న తండ్రి సంఖ్యాకాండం ప్రభావ పద్నాలుగు అధ్యాయం నుంచి నైనా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలైనా యహోశువ కాలేబు నా తండ్రి అటువంటి పిలుపులో అటువంటి విధానంలో మేము ఉండాలని తండ్రి మీరు మాసిస్తూ ఉన్నారు ప్రభా ఆ రీతి నడిపించండి నేను ఇస్రాయేల్ సర్వ సమాజం ఏ రీతిగా తండ్రి నీ శక్తి చూసి నేను నీ ప్రత్యక్షతను చూసి కూడా ప్రభా శత్రువుకి భయపడుతూ వచ్చినారు శత్రువుకి నా తండ్రి నైనా ప్రభా భయపడి వెనక్కు వెళ్ళేవారుగా ఉన్నారు నా తండ్రి వారు కూడా మీరు నిర్మూలిస్తానన్నారు ఎందుకంటే వారి వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి నేను ఆ రీతిగా మేము ఉండడానికే వీలేదు ప్రభ మిమ్మల్ని మహింపరిచే వాళ్ళంగా మిమ్మల్ని గణపరిచే వాళ్ళంగా తండ్రి మీ నామానికి నా తండ్రి నా ప్రభు అత్యధికమైన మహిమను తీసుకొచ్చే వారంగా మేము ఉండాలి కానీ తండ్రి మీ నామాన్ని అవమానపరిచే రీతిగా మేము ఉండకూడదు ప్రభావ మీకు ఉపయోగపడే పాత్రలంగా మేము ఉండాలి కానీ పనికి పాత్రలాగా మేము ఉండకూడదు ప్రభావ తండ్రి మాకు సహాయపడండి మా కృప అనుగ్రహించండి మీ ఆత్మతో నింపండి మీ ఎందు వనకాల మీ గురించి నేను ప్రయాసపడాలా మీ నామాని బట్టి మేము వనకాల మీను బట్టి మేము వనకాల ప్రభావ మీకే జడియాల మీకే బెదరాలగా అపవాది కాదు ప్రభావ వాడు నిరాయుధుడు ప్రభావ మీ యొక్క మరణ పునరుత్నం ద్వారా మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మాకు ఎన్నో ఆయుధాలు ఇచ్చారు వాడిని మాత్రం నిరాయుధుగా చేశారు ప్రభా తండ్రి ఆయుధాలు వాడుకొని యుద్ధంలో పోరాడి తండ్రి జయించే వరంగా మేము ఉండాలి ప్రభావ అటువంటి కృప అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ శక్తి మమ్మల్ని అభిషేకించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ కనికరించండి సహాయపడండి మీ ప్రీతికరమైన జీవితం కలిగి ఉండి నైనా మీకు ప్రీతికరమైన సేవ మేము చేసే వారంగా నన్ను సహాయపడం ప్రభావ ప్రార్థిస్తున్నాం సహాయపడండి కనికరించండి ఇంతవరకు నేను ఈ మీటింగ్ లో తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభావ రెగ్యులర్ గా చేసే ప్రార్థన అంశ ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి కృప చూపండి నా తండ్రి వారి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి ఇంకెవరెవరైతే తండ్రి నాయన మీ వైపు చూస్తూ ఉన్నారు ఆశగన్న తండ్రి నీ వైపునైనా చేతులెత్తుతూ ఉన్నారో కనులెత్తుతూ ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం కనికరించండి వారి పక్షం గొప్ప కార్యాలు జరిగించండి నేను ప్రభ ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని ఆయన ఇంతవరకు నైనా మీరు మాకు తోడుగా నడిపించినందుకే వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తత్తులు స్తోత్రములు చెల్లిస్తూ మీకే నా ప్రభావ కుతి మహిమ ఘనత ప్రభావం అర్పించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అమ్మే థ్యాంక్ యూ అందరికీ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడి పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం రూపంలో బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రార్థిస్తున్న కుటుంబకులందరికీ సదాకాలం తోడెండును గాక ఆ మెయిన్ ప్రెసిల బ్రదర్స్ అందరూ ప్రేజ్